రండి కూర్చోండి లక్ష్మి ఆ లైట్ కిటికీ తలుపులు గట్టిగా వేయకు మెల్లగా వెయ్యి కాఫీ తీసుకోండి నాకు ఇంత కాఫీ అక్కర్లేదు కొంచెం తీయండి పంచదార కొంచెం కావాలి అంత వేయకండి కొంచెం చాలు మీ రవి అడ్రస్ చెప్పండి కమలా ఈ డైరీలో రవి అడ్రస్ రాయ్ చెప్పండి శర్మగారు ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్ వీధి గుంటూరు కమలాస్ కింద ఒక గీత గీ లక్ష్మి ఇక్కడి నుంచి కాఫీ కప్పులు తీయి ఆ బీద పెట్టు లక్ష్మి ఎక్కడున్నావు తొందరగాదా ఇప్పుడు పూలు కోయకు ముందు గులాబీ మొక్కలకు నీళ్లు పోయి తర్వాత పూలు కోయి నాటకం ఉంది కదా బయలుదేరండి తొందర ఎందుకు ఇప్పుడు ఐదున్నరే కమల నువ్వు కూడా బయలుదేరు అండ్ రిపీట్ స్టార్ట్ రండి శర్మ గారు రండి శర్మ గారు కూర్చోండి కూర్చోండి లక్ష్మి లక్ష్మి ఆ ఫ్యాన్ వెయి లైటు అక్కర్లేదు ము కిటికీ తలుపులు గట్టిగా వెయ్యకు మెల్లగా వెయ్యి కాఫీ తీసుకోండి కాఫీ తీసుకోండి నాకింత కాఫీ అక్కర్లేదు నాకు ఇంత కాఫీ అక్కర్లేదు కొంచెం తీయండి కొంచెం తీయండి పంచదార కొంచెం కావాలి పంచదార కొంచెం కావాలి అంత వేయకండి అంత వేయకండి కొంచెం చాలు కొంచెం చాలు మీ రవి అడ్రస్ చెప్పండి మీ రవి అడ్రస్ చెప్పండి కమలా ఈ డైరీలో రవి అడ్రస్ రాయి కమలా ఈ డైరీలో రవి అడ్రస్ రాయి చెప్పండి శర్మ గారు చెప్పండి శర్మగారు ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్ విధి ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్ వీధి కొత్తపేట గుంటూరు కొత్తపేట గుంటూరు కమలా అడ్రస్ కింద ఒక గీత గియి కమలా అడ్రస్ కింద ఒక గీత గియ్యి లక్ష్మి ఇక్కడి నుంచి కాఫీ కప్పు తీయి లక్ష్మి లక్ష్మి కాఫీ ఆ రా ఇప్పుడు పూలు కొయ్యకు ముందు గు మొక్కలకు నీళ్లు పోయి ముందు గులాబీ మొక్కలకు నీళ్లు పోయి తర్వాత పూలు కోయి తర్వాత పూలు కొయి ఆరున్నరకు నాటకం ఉంది కదా ఆరున్నరకు నాటకం ఉంది కదా బయలుదేరండి ండి తొందర ఎందుకు తొందర ఎందుకు ఇప్పుడు ఐదున్నరే ఇప్పుడు ఐదున్నరే కమల నువ్వు కూడా బయలుదేరు కమలా నువ్వు కూడా బయలుదేరు Drills, Build up డ్రి బిల్డప్ డ్రిల్ స్టార్ట్ అడ్రస్ రాయి Rama, రమా అడ్రస్ రాయి పుస్తకంలో రాయి ఆ పుస్తకంలో రమా అడ్రస్ రాయి చెప్పండి అడ్రస్ చెప్పండి నాన్నగారి నాన్నగారి అడ్రస్ చెప్పండి రవి రవి నాన్నగారి అడ్రస్ చెప్పండి ఏముందో తిబులో జేబులో ఏముందో తియ్యి గీయి గీతలు గియ్యి రెండు గీతలు గీయి గియ్యింద రెండు గీతలు గీయి బొమ్మ రెండు గట్టిగా గట్టిగా తలుపులు తలుపులు గట్టిగా వెయ్యకండి ఆ కిటికీ తలుపులు గట్టిగా వెయ్యకండి కదా ఉంది ఉంది కదా నాటకం ఉంది కదా సాయంత్రం సాయంత్రం ఐదున్నరకు నాటకం ఉంది కదాగా రాకు కూర్చో తొందరగా కూర్చోకు నువ్వు ఈ పుస్తకం ఇవ్వకు తీసుకోవ్ తీసుకోకు గిరిజ నువ్వు కిటికీ ముయ్యకు గిరిజ నువ్వు కిటికీ గోపి నువ్వు లైట్ చూడకు వెయ్యి గోపి నువ్వు లైట్ వెయ్యకు శర్మ నువ్వు తొందరగా వెళ్ళకు బయలుదేరు శర్మ నువ్వు తొందరగా బయలుదేరకు మెల్లగా వెళ్ళకండి తినకండి మెల్లగా తీసుకోకండి మెల్లగా రాయకండి పోయి మెల్లగా పోయకండి ఇంత పంచదార అక్కర్లేదు కొంచెం తీయండి టీ ఇంత టీ అక్కర్లేదు కొంచెం తీయండి ఇంత బీటా అక్కర్లేదు కొంచెం తీయండి ఉప్మా ఇంత ఉప్మా అక్కర్లేదు కొంచెం తీయండి కాఫీ ఇంత కాదు కొంచెం తీయండి ఈ పుస్తకం కుర్చీ దగ్గర పెట్టు పక్కన ఈ పుస్తకం కుర్చీ పక్కన పెట్టు ఈ పుస్తకం కుర్చీలో పెట్టు మీద ఈ పుస్తకం కుర్చీ మీద పెట్టు కింద ఈ పుస్తకం కుర్చీ కింద పెట్టు రెస్పాన్స్ డ్రిల్ బల్ల మీద ఏమున్నది పుస్తకం బల్ల మీద పుస్తకం ఉన్నది ఈ బల్ల కింద ఏమున్నది కలం ఈ బల్ల కింద కల ఉన్నది ఈ పుస్తకం మీద ఏమున్నది కాగితం ఈ పుస్తకం మీద కాగితం ఉన్నది ఆ చెట్టు మీద ఎవరున్నారు చెట్టు మీద సుబ్బారావు ఉన్నాడు ఈ చెట్టు కింద ఎవరున్నారు గిజ ఈ గదిలో కింద ఆ గదిలో ఉన్నది నీ పుస్తకం సంచీలో ఉన్నది కదా శర్మ ఎక్కడున్నాడు గుంటూరులో శర్మ గుంటూరులో ఉన్నాడు కదా పిల్లలు ఎక్కడున్నారు ఇక్కడే పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా సరళ గడియారం సరళ గడియారం కింద ఉన్నది కదా అతని కలం ఎక్కడున్నది అతని కలం బీద ఉన్నది కదా రవి తొందరగా తలుపు వెయ్యి రవి తొందరగా తలుపు వెయ్యకు సరళ ఫ్యాన్ వెయ్యి సరళ ఫ్యాన్ వెయకు గోపి ఆ పుస్తకం అక్కడ పెట్టు గోపి ఆ పుస్తకం అక్కడ పెట్టకు రేపు సాయంత్రం ఆరు గంటలకు మా ఇంటికి రా రేపు సాయంత్రం ఆరు గంటలకు మా ఇంటికి రాకు నువ్వు ఈ కలం తీసుకో నువ్వు ఈ కలం తీసుకోకుండి మీరు ఆ కుర్చీలో కూర్చోకండి రవి గారు మీరు ఆ పుస్తకం తీసుకోండి రవి గారు మీరు ఆ పుస్తకం తీసుకోకండి ఏమండి మీరు తొందరగా మా ఇంటికి రండి ఏమండి మీరు తొందరగా మా ఇంటికి రాకండి తొందరగా మొక్కలకు నీళ్లు పోయండి తొందరగా మొక్కలకు నీళ్లు పొయ్యకండి చూడకండి చూడు సుగుణ మీరు మా ఇంటికి రాకండి సుగుణ నువ్వు మా ఇంటికి రా సరళ గారు ఇప్పుడు మీరు లైట్ వెయ్యకండి సరళ ఇప్పుడు నువ్వు లైట్ వెయ్యి గిరిజా మీరు ఈ పుస్తకం అక్కడ పెట్టకండి గిరిజా నువ్వు ఈ పుస్తకం అక్కడ పెట్టు